శరీర విషై తిల్లి బ్రహ్మకే ఏకదేశ విషయ అజ్ఞాన స్థిత హరీరం నందు నువ్వు గింజంత ప్రమాణం చేత మత్స ఏ విధంగా ఉంటుందో అట్లే ఈ బ్రహ్మము నందు ఏకదేశం నందు కించన్ మాత్రం సూక్ష్మమైనటువంటి దేశం నందు అజ్ఞానము ఉంది ఆరు బ్రహ్మ శుద్ధ సప్రకాశహే ఇక మిగతా అవశిష్టమైనటువంటి ఏ బ్రహ్మముందో అది శుద్ధ చైతన్యము స్వయం ప్రకాశ స్వరూపమై ఉంది అని ఐశే శృతి శృతి అందు చెప్పబడింది అంటాడు మనకు పురుష సూక్తంలో కనపడుతుంది ఏతావానస్య మహిమాతో జాయా విశ్వాభూతాని త్రిపాద్యామృతం దివి ఇక్కడ సయనాచార్యలు భా వ్రాస్తూ అంటాడు అతీత అనాగత వర్తమాన రూపం జగద్వద్ అస్తి ఏ తర్వాత అవి అసహి స్వకీయ సామర్థ్య విశేష భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలలో ఉన్నటువంటి సంపూర్ణ జగత్తు ఏదైతే ఉందో ఇదంతా కూడా పురుషుని యొక్క అంటే పరబ్రహ్మము యొక్క మహిమ అంటాడు అంటే తన స్వ శక్తి సామర్థ్య విశేషము అంటే మాయా కార్యము అని నతు నూ వాస్తవం స్వరూపం ఈ సమస్త జగత్ ఏదైతే ఉందో ఇది బ్రహ్మం యొక్క వాస్తవ స్వరూపం కాదు మాయా విశేషము చేత మాయా కల్పితమైనటువంటి ఈ జగత్తు వాస్తవ స్వరూపం కాదు వాస్తవస్తు పురుష అత మహిం వాస్తవమైనటువంటి పురుషుని యొక్క స్వరూపం ఏది అంటే దీనికంటే ఈ జగత్తు కంటే అతీతమయ్యి ఇంకా జాయాన్ అతిశయన అధిక చాలా అధికంగా ఉంది బ్రహ్మస్వరూపం ఏతత్ స్పష్టీ క్రియతే అస పురుషస్య విశ్వాభూతాన్ని అంటే సర్వాణి భూతాన్ని ఈ పురుషుని కల్పితమైనటువంటి అంటే మాయా కల్పితమైనటువంటి సమస్త భూతాలు పిండ బ్రహ్మాండాలు ఏవైతే కాలత్రయవర్తీని మూడు కాలాల్లో ఉండి ఉన్నాయో ప్రాణిజాతని పాదహ చతుర్థాంశ అంటాడు ఈ సమస్త భూతాలన్నీ కూడా బ్రహ్మం యొక్క స్వరూపం నందు చతుర్థాంశము అంటాడు అంటే మామూలుగా మనము ఒక ఇట్లా ఊహించినట్లయితే అంటే బ్రహ్మం అనేది నాలుగు పాదాలు ఉంటే దాని యొక్క ఒక పాదం నందు అంటే ఒక రూపాయలో నాలుగు పావులాలైతే ఒక పావుల వంతు చతుర్థాంశము అని ఈ విధంగా తెలుసుకోవాలి అయితే ఈ సమస్త మూడు కాలాల్లో ఉన్నటువంటి ప్రాణిజాతం అంతా కూడా విశ్వభూతాన్ని అంటే సర్వాణి భూతాని ప్రాణిజాతాన్ని పాద అంటే చతుర్థాంశ బ్రహ్మ నందు ఒక చతుర్థాంశం మాత్రమే ఉన్నాయి అస పురుషస్ అవశిష్టం త్రిపాద స్వరూపం అమృతం అంటే వినాశ సత్ దివి ద్యోతనాత్మకే స్వ స్వరూపే వ్యవతిష్ఠతే శేష ఇక మూడు భాగాలు ఏదైతే పురుషుని యొక్క అవశిష్ట స్వరూపముందో అది అమృత స్వరూపము అంటే వినాశ రహితమైనటువంటిది మరి ఇంకెట్లా ఉన్నది ద్యోతనాత్మకే అంటే స్వయం స్వరూపమై వ్యవసిష్టతే ఉంటుంది అంటే బ్రహ్మ నందు ఒక పాదము మాత్రము అజ్ఞానము అజ్ఞాన కార్యమైనటువంటి జగత్తుందే ఇంకా మూడు భాగాలు అవశిష్టమై బ్రహ్మము అవినాశి అయి స్వయం ప్రకాశ స్వరూపమై ఉంది అంటాడు అక్కడ ఒక శంకారుడు అంటాడు ఏమని యూపీ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది ఆమ్నాథ పరబ్రహ్మ ఇయత్తాయా అభావాత్ పాదచుష్టయం నిరూపం అసక్యం ఏం స్వామిజీ మీరు బ్రహ్మమును నాలుగు భాగాలుగా చెప్పి అందులో ఒక భాగం మాత్రము ్రహ్మాండం అంతా ఉంది ఇంకా మూడు భాగాలు స్వయం ప్రకాశ స్వరూపమై వినాశ రహితమై ఉంది అని మీరు చెప్తున్నారు ఈ విధంగా పాద విభజన శృతిలో చెప్పబడలేదు కదా తైత్ర ఉపనిషత్తి ఏమని సత్యం జ్ఞానం బ్రహ్మ అది అనంతం ఉన్నది దానిలో అంతం లేదు అది సత్య స్వరూపము జ్ఞానస్వరూపము దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము ఆ విధంగా అక్కడ శృతి చెప్తుండగా మీరు ఒక భాగాన్ని ఒక విభజన చేసి ఒక పాదము అని చెప్పి మళ్ళీ అందులో మూడు భాగాల ఒక శిష్టమై ఉంది అని చెప్తే ఇక్కడ ఒక దేశ పరిచ్ఛేదం వచ్చింది కదా మరి అజ్ఞానము కార్యము అనేటువంటి జగత్తును స్వీకరిస్తే మరి విజాతీయ భేదం కూడా వస్తుంది కదా అన్ని దోషాలు కదా కానీ అక్కడ శృతి సత్యం జ్ఞానం బ్రహ్మ అని అక్కడ పాద విభజన ఏమి చెప్పలే ఇది ఇంత ఉంది అంత ఉంది అని ఏమి చెప్పలే అక్కడ పరబ్రహ్మణ ఇయత్తాయ అభావాత్ పరబ్రహ్మకు ఇంత అంత అని కులత ఒక భాగము అని ఎక్కడ చెప్పలే తృతి అందు అందుకని పాదచతుయం నిరూపయుటం అసఖ్యం మీరు నాలుగు భాగాలుగా ఉంటుందని చెప్పడం ఇది అసఖ్యము సంభవించదు అంటాడు తథాపి అప్పుడు సమాధానం చెప్పబడుతుంది అయినా కూడా నాయనా జగదిదం బ్రహ్మ స్వరూప అపేక్షాయా అల్పం ఇది వివక్షతత్వాత అయ్యా ఈ జగత్తు ఏదైతే ఉందో బ్రహ్మ స్వరూపం నందు చాలా అత్యల్పము అని చెప్పడానికి ఒక పాద విభజన చేసి చెప్పిందే గాని అసలు పాదము అని చెప్పడానికి శృతికి వివక్ష లేదు తాత్పర్యం లేదు అక్కడ ఏం తాత్పర్యం ఉంది బ్రహ్మము ఇప్పుడు మనం చెప్పుకున్నామే పండిత్ పీతాంబర్జీ వారు చెప్పిన ప్రకారంగా శరీరము ఒక నువ్వు గింజంతటి మచ్చ ఎంత ఉంటుందో గంత ఉంది బ్రహ్మము అంటే ల్పమైనటువంటిది ఈ అజ్ఞానము అజ్ఞాన కార్యము అని చెప్పే తాత్పర్యం ఉంది కానీ బ్రహ్మమును ఒక పాద విభజన చేసి చతుష్పాదం అని ఈ విధంగా చెప్పే వివక్ష లేదు తాత్పర్యం లేదు అందువల్ల బ్రహ్మము నందు ఒక ఏక దేశం ఈ అజ్ఞానము తత్కార్యమైనటువంటి ఈ జగత్ అంతా కూడా అందుకని ఇక్కడ ఏతావానస్య మహిమ తతో జాయాంశ పురుష పాదోశ విశ్వభూతాన్ని త్రిపాద్యామృతం దివి అనేటువంటి చోట ఏదైతే పాదవిభజన చేసే బ్రహ్మమును చెప్పిందో అక్కడ ఆ విధంగా చెప్పే తాత్పర్యం లేదు మరే మనగా ఈ జగత్తు గాని జగత్కారణ అజ్ఞానము గానీ ఏకాంశంలో ఉంది అది కూడా కల్పితంగా ఉంది వాస్తవం కాదు వాస్తవ స్వరూపం స్వయం ప్రకాశం బ్రహ్మమే అని ఈ విధంగా శృతి చెప్పబడింది యాతే సో బ్రహ్మచైతన్యం అజ్ఞాన సే సూక్ష్మ అవర వ్యాపక హై అందువల్ల కూడా ఈ బ్రహ్మ చైతన్యం సామాన్య చైతన్యం ఏదైతే ఉందో ఇది అజ్ఞానం కంటే సూక్ష్మము మరియు వ్యాపకమును అయి ఉంది ఇసు రీతి సే సామాన్య చైతన్య రూపు బ్రహ్మకి సర్వ ప్రపంచసే అధిక సూక్ష్మత అవర వ్యాపకత హై ఈ విధంగా సామాన్య చైతన్య రూప బ్రహ్మం ఏదైతే ఉందో ఈ సర్వ ప్రపంచం ఏదైతే నామరూపాత్మకం ఉందో దానికంటే అధికమై సూక్ష్మమై మరి వ్యాపకమై ఉంది అని ఈ విధంగా సిద్ధమైంది